ఎత్తన సంఖ్య ఎనభై వారి తెంచి ఎత్తివేసి పార వెళ్లివి నీరసపు నీకునే ముద్ద ఎద్దవయిన నేల తొక్కి ఏమిగట్టుకొంటివి వద్దనైన వచ్చి ఉరకుండవైతివి వద్దిక భూమెత్తిన ఎద్దుకునే ముద్దుగాక నిదుర చిత్తముతోడి నీకు నే ముద్దా కాపురపు పాపపు నా కర్మమును ధరించి వీపు పగులగతాకి విర్రవీగితే ఆపగ ఎద్దే మెరుగు అడుకుల చవి మూట మోపరివి నీకు నా మొదము ముద్దా మత్సరించి అల్లనాడు మాలవాడు కాలదన్ని తెచ్చిన అప్పటి ధర్మదేవతవు ఎచ్చరించీరు వెంకటేశు దుడని నన్ను మెచ్చితాకీ నా మేను నీకుముద్ద